మీటింగ్ ప్రార్థం చేసు ప్రభా నీకెంతో వంద నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధి అనే దేవ నీకే స్కృతులు శ్రోతాలు నా దేవ నా ప్రభా ఈ ఘర్షణ కాలం అంతా అయినా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలో నిలబెడుతున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని కాశీ కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొచ్చిన సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటున్నాం నా దేవ నా ప్రభా ఈ సాయంకాల సమయంలో మీ ఫాదర్ దగ్గరికి వచ్చిన అయినా దేవ మీరు మాతో మాట్లాడండి మా హృదయాన్ని మా చీతాలను సరిచేయడం తాదిష్టం వాక్యం ద్వారా మాతో మాట్లాడని ప్రవా అనేకమైన విషయాలు మాకు బయలుపరచండి మీ వాక్యకు వెలుగులో మా జీతాలు సంపూర్ణంగా మేము మార్చుకోవాలా మేముంటుంది దుర్దినములు శ్రమల కాలంలో భయం కాలంలో మేముంటుంది ప్రవ్వా మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేసుకుని మరీ జాగ్రత్త మరి విశేషంగా ప్రవ్వా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించాలా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రవ మేము ప్రయాసపడి అనేకలు సువార్త ప్రకటించి మీకు మందిరంలోకి మేము నడిపించాలా ప్రవ్వా యినా మీకు మందిరం నడిపించే ద్వార పాలకులాగా మేము ఉండాలా ప్రవ్వా ఆ రీతిగా ప్రవ్వా మమ్మల్ని మీరు ఆస్వాదించండి బలపరచండి మీకు నూతనమైన పరిశుదాత్మ అగ్నితో ప్రతి మీరు అభిషేకించిన నా దేవ నా ప్రవ్వ ఓ దేవ ఇంకా ఎవరైతే రానారో బిడ్డలు అయినా వాళ్ళందరినీ నడిపించను అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేయండి మీరే ఆధిపత్యం నుంచి నడిపించిన అయినా పరిశుదాత్మ దేవాలని సాయం నా దేవ మీ దాస వాక్యం చెప్తుండగా ప్రవ్వా నూతనంగా మీరు అభిషేకించండి మీ సెలవు చట్ట మరుగుపరచుకోండి మీ దాసు మీ దాసుమే మాట్లాడండి బలపరచండి ప్రోవా నేనేం చేయాలే మాతో మీకు మీరే మాతో మాట్లాడి మహిం పొందమని అదిష్టం ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఓ దేవా మీకు పర్షుదాత్మ నడిపి దయచేసి ప్రతి చోట మీ కురుపంలో అందరి సాక్షన్ పెట్టుకోమని ప్రార్థిస్తాం మీ కృప విమే కృప మాకు అందరికి అనుగ్రించమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ పాట పాడతారు పరిశుద్ధుల సమజములో యేసుజ్వల చూచున్నాడు అడవి చెట్ల నడుమాజ్వలే వృక్ష పరిశుద్ధుల సమజములో యసు ప్రాజ్వలి చూచున్నాడు కీర్తి ప్రభుని జీవకాలమల ప్రభుయేసు కృతజ్ఞ తోస్ కీర్తి కృతజ్ఞ తత్వస్ కృతజ్ఞ తత్వస్ కీర్తిన్ ప్రభుని జీవ ప్రభు ఏ కృతజ్ఞతత్వ స్తజ్ఞతను చారు జయని పద్మమును అయని చారు జయని లోయ పద్మమును అయని అతి పరిశుద్ధుడు అయని పదివేలలో అతిశుడు అతి పరిశుద్ధుడు అయని పదివేలలో అతి సృష్టి నా ప్రభుని జీవకాల ప్రభు ప్రభుయేసు కృతజ్ఞతతో కృతజ్ఞతతో స్థను మనోవేదన సహించలేక సిల్వైపు నే చుడత్తుకొని భయపడకు మనీ అంటివి నే చూడగా లేవనెత్తి నెత్తుకొని భయపడకు మనీ అంటివి ప్రభుని జీవకాభుని ఋతస్ ఋత్ఞ తోస్తుదను ఘనమై నా ప్రభువా నిరక్త ప్రభావమునా నృదయం కడిగి నీకే నాస్తి తిగత నా ప్రభువా నిరక్త ప్రభావమునా నృదయం కడగీతివీ నీకే నాస్తి తిగనత కీర్తింత ప్రభుని జీవాకా ప్రభుయే సూని kṛtajñatā stutiṁ ce dana kṛtajñatā stutiṁ ce dana kintinna prabhu ni jīvakalame la prabhu yesu ni kṛtajñatā stutiṁ ce raṇu kṛtajñatā stutiṁ ce dana aḍavī caṭlā naḍumā oka jvalala mūkṣavale పరిశుద్ధుల సహజములో యేసు ప్రజ్వలించోచున్నాడు పరిశుద్ధుల సహజములో యేసు ప్రజ్వలించుచున్నాడు కీర్తి నా ప్రభుని జీవకాల మెలా ప్రభుయేసు కృతజ్ఞతతో స్థుతించేదాను కృతజ్ఞతతో స్థుతించేదాను ్రదర్స్ అండ్ సిస్టర్స్ యేసు ప్రభు పశుద్ధ నామంలో మీకు అందరికి వందనాలు ప్రభుకె మహిమ కలుగుని దాకా ఈ సాయంత్రకాల సమయం నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుడికే కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాను మరొకసారి మీ ముందుకు వాక్యంని పంచుకోటానికి వస్తున్నాను ప్రభువే వాక్యం బోధించాల ఆయన మాట్లాడితే మనం వినాల్సిందే కాబట్టి ప్రభు నాతో మాట్లాడిన విధంగా మీతో మాట్లాడుతున్న దేవుడికి మనము కృతజ్ఞతలు కలిగి ఉందాము మన వాక్య ధ్యానంలోకి వెళ్ళకుండా చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడవు మహాగనుడవు మాట చేత ప్రభ భూమిని స్థాపించిన దేవుడవు ప్రభన తండ్రి నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ప్రభ ఆకారము దయచేసిన వాడవు నీ యొక్క మాట చేత ప్రభ నీ యొక్క పంపి కార్యం జరిగించే దేవుడు ప్రభ ఈ సాయంత్రకాల సమయం మాటలు మేము మేము వింటున్న ప్రభనతలు మమ్మల్ని ప్రభనతలు మీరు సిద్ధపరచండి మీ యొక్క వాక్యంలోని ప్రభా అంతర్లీనంగా ఉన్నటువంటి మీకు అర్థాలను ప్రభావి జ్ఞానం మాకు దయచేమని నడిపింపు మాకందరికి అనుగ్రహించమని ఏసయ శక్తి కలిగిన నమ్మంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాంత్రి అమ్మాయి నాకు ఒక చిన్న షార్ట్ టైంలో వాక్యం పంచుకోవటానికి నాకు ఇది ఈ నెలలో రెండవ అవకాశం నేను ఇది ఆధిక్యతగా భావిస్తున్నాను ప్రభు నందు ఆధిక్యత ఎందుకంటే ఇది నా కాదు దేవుడు కార్యం నా పట్ల నేను మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం కొరకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు వాక్యము మతేసు మార్గసు వార్త పదకొండవ ధ్యాయం మార్కు శువార్త పదకొండవ అధ్యాయం చూడండి ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం చాలా సార్లు మనం ధ్యానించిన వాక్యం చాలా ధ్యానించిన వాక్యం ఏంటి వాక్యం ఒకసారి చూద్దామా ఇరవై మూడు మత్ మార్కువార్త సారీ మార్కు సువార్త పదకొండు ఇరవై అందుకు ఏసు వారితో ఇట్లా నేను మీరు దేవునియందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయు పడవేయుడని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పిన చెప్పినది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయంగా చెప్పుచ్చున్నాను ఇది యేసుప్రభు స్వయంగా తన నోటితో చెప్పిన మాట ఇది ప్లస్ వార్తల్లో చాలా మట్టుకు ప్రభువే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఈ వాక్కును తీసుకుందాం ఎవడైనను నమ్మిన ఎడల నిశ్చయముగా అని కొన్ని పదాలు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యంలో ఎవడైనను ఎవరంటే ఎనీ బడీ నాట్ జస్ట్ ఎ క్రిస్టియన్ కదా నాట్ జస్ట్ ఎ బిలీవర్ నాట్ జస్ట్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ నాట్ జస్ట్ ప్రీస్ట్ ఎవరైనా సరే ఎలాంటి వారిని అధికారం లేకపోయినా కూడా యేసు ప్రభు నమ్మిన వారు కదా ఎంత పెద్ద పేరు లేకపోయినా గొప్ప సేవకుడు కాకపోయినా ప్రభు నందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా చెప్పగలిగిన మాట అంటే కాకపోతే అక్కడ కండిషన్స్ ఇస్తున్నాడు దేవుడు చిన్న చిన్న కండిషన్సే చూడండి ఆ మాట ఏసు అందుకు ఏసు వారితో ఇట్లా మాట అక్కడ దానికి ముందు ఉపద్ఘాతం ఒకటి ఉంది మనకు దండి అది మనకు ఇరవై రెండో వచనం ఇరవై నుంచి కనబడుతుంది ప్రద్దున వారు మార్గంలో పోవచ్చుండగా ఆ అంజూరుపు చెట్టు పళ్ళు మొదలుకొని వేళ్లు మొదలుకొని ఎండి యుండుట చూచిడి ఆల్రెడీ శిష్యులు ప్రొద్దున ఒకటి చూ అంతకు ముందు సాయంత్రం ఒకటి జరిగింది అదేంటంట ప్రభువు పండ్ల కొరకు ఎదురు చూస్తూ ఆ మార్గంలో పోతున్నప్పుడు ఆ చెట్టు మీద ఏ ఫలము దొరకకపోతే చెట్టును చెప్పించారు అని మాట చూడండి చెట్టు పండునివ్వకపోతే చెట్టుని చెప్పించాడు అదండి ప్రొద్దున శిష్యులు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు చెట్టును చూసిండ్రు అది ఏంటి పోవటం చూసిండ్రు ప్రభు మాట ఈ విధంగా నెరవేరిందని వాళ్లకు అర్థమైంది అర్థమైనా ఊరుకోవచ్చు కదా చూడండి మళ్ళీ అక్కడ ఏమంటున్నారో ఇరవై అప్పుడు త్వేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని బుధకుడ పేతుడు దుడుకు పేతురు కొంచెం ఓపిక పడితే దేవుడే వివరిస్తాడు కాకపోతే ఆయనకు ఉన్నటువంటి డౌట్స్ ని ఆయన ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటున్నాడు అదొక గొప్ప ఆ నిబద్ధత అనమాట ఆయన దేవుడి పట్ల ఏ అనుమానం ఉన్నా వెంట వెంటనే దేవుని దగ్గరికి రావాలా అనే పద సన్నిధిలో అనుమానాలు తీర్చుకోవాలా అనుమానాలు పెట్టుకుంటూ అదే పెనుభూతం అవుతుంది అంటే సామెత అనుమానమే పెనుభూతం అంటే అనుమానం లేకుండా నమ్మడం అంటే అనుమానం నివృత్తి చేసుకోవాలా క్లారిటీ అనేది రావాలా కదా డౌట్ వచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేసుకోకపోతే కొన్ని విషయాలలో ఎంత దీర్ఘమైన సమస్యలు అయితే అంటే అవి కాంప్లికేట్ అయిపోతాయి కేసెస్ ఎప్పటికప్పుడు క్లారిటీ క్లారిఫై చేసుకోవటం అనేది మనకు పేతురు ద్వారా నేర్చుకుంటాం అప్పుడు పేతురు ఏమంటున్నాడు బోధ కూడా ఆ సంగతి జ్ఞాపకం చేస్తుంది ఏ సంగతి అంట అక్కడ ఆ చెట్టు ఎండిపోయిన విషయం ఆ చెట్టును షప్పించిన విషయం కదా రెండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాడు నిన్న చెప్పింది పొద్దున్న జరిగిందని ఇప్పుడు అడుగుతున్నాడు మూడు మూడు డిఫరెంట్ టైనింగ్స్ అనమాట అక్కడ కదా ఏసు ప్రభు ఫలంలో కోసం ఆ దారి వెళ్తున్నప్పుడు చెట్టును చూసుకున్నాడు చెట్టు మీద ఫలములు లేకపోతే దాన్ని చెప్పించిండు ఆ తర్వాత ఆయన వెళ్లిపోవటము తిరిగి పొద్దున సేవకులు శిష్యులు ఆ దారిన వస్తూ ఉన్నారు చెట్టును చూసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యమేసింది ప్రభు నిన్న అన్నాడు ఈ పొద్దునకి అది మాడిపోయింది కదా అమ్మ అది అది ఆ జ్ఞాపకం పెట్టుకున్న ఇప్పుడు అడుగుతున్నాడు బోధ కూడా చూడండి ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకొని బోధ ఇదిగో నీవు శప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినది ఎండిపోయినని ఆయనతో చెప్పాను ఎండిపోయింది డౌట్ క్లారిఫై చేయాలి ఇప్పుడు యేసు ప్రభు అదా ఆయన ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టింది అక్కడ నువ్వు చెప్పించిన చెట్టు ఎండిపోయింది నా వాట్ ఐ హ్యావ్ టు డూ అదా దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి బోధ అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి ఇక్కడ యేసు ప్రభువు అందుకు ఏసు మీ పార్టీ మీరు దేవుని అంటూ విశ్వాసం ఉంచుడి ఎవడైనను ఈ కొండను చూచి అక్కడ చెట్టు గురించి మాట్లాడుతుంటే ఇక్కడ దేవుడు కొండ గురించి చెప్తున్నాడు సందర్భం మ్యాచ్ కావట్లేదు వాళ్ళకి లేదండి కనెక్ట్ అవ్వటం లేదు టాపిక్ ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినట్టు జరుగునని నమ్మి నమ్మికయు నమ్మిక నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని వార్త నిశ్చయంగా చెప్తున్నాడు ఓడిషాలు చెప్తున్నాడు అని చెప్పి నువ్వు నమ్మాలి నిశ్చయించుకోవాలి దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎఫెక్ట్ ఇది జరుగుతోంది ప్రస్తుతం పరిస్థితులలో ఇది జరగబోతోంది ఇది జరిగి తీరుతుంది నమ్మకం ఉండాలి విశ్వసించాల కలిగి ఉండాలి అదండి చాలా కష్టం కదా నమ్మడం వేరు నమ్మింది నమ్మకముంచి దాని కొనసాగించటం వేరు ఆ నిశ్చయిత కలిగి ఉండటం అది ఇంకొక ప్రేవుడు ఏం చెప్తున్నాడు కదా పేరు అడిన ప్రశ్నకు మీరు నిశ్చయించిన మీరు నమ్మిన ఇది జరుగుతుంది అని మీరు గ్రహించాల అప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంట అది యశ మాట చేత జరిగిన కార్యం యేసు ప్రభు మాట ఆయన జస్ట్ మాట సెలవిస్తే కాడిన్లు జరుగుతాయి ప్రభు అని చాలా చాలా ఉపమానాల్లో చాలా చాలా ఆ అద్భుత కార్యాలలో చేదిస్తాము బోధ కూడా గుడ్డి భిక్ష వాళ్ళిద్దరు మమ్మల్ని కనుకరించి కేకలు వేస్తున్నారు వాళ్ళ సౌండ్ చూడండి భయంకరంగా ఉంది కేకలు వేస్తున్నారు బోధ కూడా బోధ కూడా అని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిండ్రు ప్రభు వారి కేకలు వారి స్వరము వారి మాటలు విన్నాడు కాబట్టి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు మీకు ఏం కావాలి నా నుంచి అంటే మేము కళ్ళు తెరవబడాలి అయితే మీరు నమ్మినరా ఎస్ యూ బిలీవ్ నమ్మినం అయితే మీరు చూపుకోండి దేవుడు మాట కదా ఆ మాటలో శక్తి ఉంది జీవం ఆ మాటలో శక్తి ఉంది జీవం ఇది మనం ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తాం కదండి మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఫస్ట్ ఫస్ట్ వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అని ఏం చేసిండు భూమి మీద అంటే భూమిని నిరాకారంగా ఉంది ఆకారం లేకుండా ఉంది మన జీవితాలలో ఎలా ఉన్నాయి ఆకారంతో ఉన్నాయా నిరాకారంగా ఉన్నాయా ఎందుకంటే ఈ నిరాకారమైన జీవితంలోకి అని తన మాట చేత కార్యములు జరగబోచున్నాడు విశ్వసించిన వాడికి అన్నీ జరుగుతాయి అంటాడు కదా దేవుడు సువార్తలు అదే మాట నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును గాక అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిన మాట అది మనం చెప్పగలమా ఎందుకంటే మన నోట్లో ఆ శక్తి ఉన్నా కదండి ఆ శక్తిని పొందుకోనికి దేవుడు మనకు పరుశుధాత్మ శక్తినిచ్చినది ఆ వాక్శక్తినివ్వటానికి దేవుడు మనలను పనిముట్లుగా వాడుకుంటున్నాడు ఆ యొక్క కుమ్మరి చేతిలోని పాత్రవి ఆయన మాటలు మాట్లాడవలసిన వ్యక్తివన్నమాట నువ్వు దేవుడు కార్యం జరిగించాలి చూడండి ఒకసారి ఆది మొదటి అధ్యాయం ఆది కాండము మొదటి అధ్యాయము ఫస్ట్ థర్డ్ వర్స్ ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మచుండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడ్చుండెను దేవుడు వెలుగు కమ్మని ద ఫస్ట్ థింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఈ లైఫ్ ప్రజలకు కావాల్సింది వెలుగు మీరు మీరు లోకంకి వెలుగు అన్నాడు మనల్ని సృజించిన దేవుడు మనల్ని ఫస్ట్ ఫస్ట్ చేసిన ఆ క్రియేషన్ మాటని మనకి మనకు అన్వయిస్తున్నాడు అనమాట ఇట్స్ అప్లికబుల్ టు ఎవ్రీ గాడ్స్ సర్వెంట్ మీరు వెలుగై ఉన్నారు అప్పుడు ఏం జరుగుతుందంట మీరు వెలుగు అయితే వెలుగు మంచిదైనట్టు పలకగా వెలుగు కలిగేను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను మొదట మొదట చేసిన కార్యం వెలుగు కదా లైట్ ఆ మాటలోని శక్తిని చూడండి దేవుని మాటల యొక్క శక్తిని చూడండి వెలుగు కలుగును గాక ఆ మాటకి అంత శక్తి ఉంది అనేది మనకు ఆది కాండంలో ఆయన చేసిన ఏడవ దినములు ఆరు దినముల పనులు కదా సృష్టి కార్యం అంటాం కార్యం మాట చేత నిర్మించిన దేవుడు మాట చేత సృష్టిని క్రియేట్ చేసిన దేవుడు కదా సృష్టి నిర్మాణకుడు అంటాం కేవలం మాట ఆ మాటలు ఏముందంట జీవం శక్తి ఉన్నది మాటలేమన్నది జీవము అంటే ఎనర్జీ అండ్ లైఫ్ ఎనర్జీ అండ్ లైఫ్ ఇది మనం రోజు వాడుకునే పదం కదా జీవం శక్తి ఉన్నది అంటే అది శక్తి దేవం శక్తి కావచ్చు ఆ జీవము వెలుగు కాబట్టి అని మాట్లాడుకుంటావు ఆ జీవం అంటే దాంతో లైఫ్ ఉందంట నువ్వు మాట్లాడే మాటలో లైఫ్ ఉంది జ్ఞాపకం చేసుకో నువ్వు మాట్లాడే ప్రతి మాటలో జీవం ఉన్నది నువ్వు మాటలు మాట్లాడుతున్నావా కదా చచ్చిన వారి ప్రేతల భా మాట్లాడుతున్నావు నచ్చిన వారి వల్లే కదా అంటే ఆత్మీయ రీతిగా నచ్చిన వారు నిజంగా మాట్లాడరు ఆత్మీయ రీతిగా మన మాటలు జీవము గలిగిన మాటలు మాట్లాడమని దేవుడు మొదటి అధ్యాయంలోనే మనకు నేర్పిస్తున్నాడు ఒక పాఠం నువ్వు మాట్లాడే మాటల్లో నెగిటివిటీ ఉండకూడదు కదా నువ్వు మాట్లాడే మాటల్లో నెగిటివిటీ ఉండకూడదు ఎందుకంటే నువ్వు కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు జీవం గన్న మాటలు మాట్లాడమని దేవుడు మాట్లాడుతున్నది ఇక్కడ లెట్ దేర్ బి లైక్ వెలుగు కలుగును గా అనగానే వెలుగు వచ్చేసింది వెంటనే చీకటి పారిపోయింది చీకటిని పారద్రోలే ఆయన వెలుగు వస్తే ఖచ్చితంగా నీలో ఉన్న చీకటి పారిపోతుంది వెలుగులో ఉన్నావా నీ మాటల జీవం ఉందా నీ మాటల శక్తి ఉందా ఇది మనము జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంతే ఇది మనకు తెలియంది కాదు కదా తెలిసిన దాన్నే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకి ఏమవుతుందంట ఉజ్జీవము కదండి చచ్చిపోయిన చల్లారిన స్థితిలో నుంచి మళ్ళీ పైకి రావాలనే ఒక తప్పన ఉజ్జీవము ఒకప్పుడు నువ్వు ఉన్నావు నీ మొదటి ప్రేమ ఎలా ఉంది ప్రభువుని వాక్యం జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువులో నువ్వు ఎదిగినావు వాక్య రీతిగా రుచి చూచి ఎరిగితే నన్ను పాట పాడుకున్నావు కదా యహోవా ఉత్తముడు అని ఎదిగిన ఎదిగిన దానవు నేను కూడా ఉత్తముడు అని అడిగిన దానిని రుచి చూసి అడిగిన దానిని కాబట్టి ఆ రుచి మనకు తెలిసినప్పుడు మనం ఇతరులతో షేర్ చేసుకుంటాం కదండి ఆయన ఉత్తముడు అని చెప్పడమే మనసు వార్త అన రాబో రాబోవు దినములలో తీర్పు తీర్చిటకు వస్తున్నాడు ఆయన ఉత్తముడైన దేవుడు కాబట్టి ఆయన ఉత్తమ ఉత్తమత్వం కదా ఇజ్ హైనస్ ఇస్ సిన్సియరిటీ హెస్ ఫెయిత్ఫుల్నెస్ మనం ప్రకటించేది ఆయన నమ్మకత్వం సిన్సియరిటీని ఆయన ఉత్తమమైన వ్యక్తి అని ఒక శక్తి అని మనము ప్రచురం చేస్తున్నాం ఎందుకంటే ఆ మాటలోని శక్తిని మనము రుచి చూచి తెలుసుకున్నాం రుచి చూచి తెలుసుకున్నాం ఇక్కడ మనకు మార్గసు తెలిసిన విషయం ఏంటి అంజూరపు చెట్టు ఎండిపోయింది అంజూరపు ఫలములు వెతికితే అందులో ఫలములు కనబడలేదు అందుకని చెట్టును శించడు ఇప్పుడు మనం మా వాక్యం నుంచి డీవియేట్ కాకుండా అంజూరపు చెట్టులో ఫలములు ఎందుకు బితుకుతున్నాడు దేవుడు మనం అంజూరపు చెట్టుతో సమానం ఒలివ మొక్కలతో సమానం అంటున్నాడు కదా ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు అట్లా మనల్ని చెట్టుతో పోలుస్తున్న దేవుడు మనలో ఏం బితుకుతున్నాడు ఫలములు కదండి ఫలములు దొరకకపోతే షపిస్తున్నాడు అయితే ఇప్పుడు కనికరం సమయం కాబట్టి మసి పీరియడ్ అంటాం గ్రేస్ పీరియడ్ అంటాం కృపాకాలమంట ఈ కృపాకాలంలో దేవుడు ఎవరిని శపించడు కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు నువ్వు పడిపోతున్నవా నేను ఉద్ధరించువాడు కృంగియున్న వారిని లేవనెత్తువాడు పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు నువ్వు పనిపోతున్న స్థితిలో ఉన్నావా ఉద్యమంలో ఉన్నావా లేదా చెక్కింగ్ చేసుకోవాల్సింది మనమే ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ సంచకరువు అనే ముద్ర ఉన్నది కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ప్రయత్నం ఇది పోయిన వారం కూడా చెప్పినా నేను ఇది మనల్ని ఒకరు పాయింట్అవుట్ చేయడం కాదు మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఉద్యోగంలో ఉన్నామా వాక్య రీతిగా ఉన్నామా కదా మనం చీకటి కార్యాలు వెళ్ళిపోయినాయా మనం దేవుల్లో నూతన సృష్టి కదండి యేసు ఇప్పుడు మీరు నూతన సృష్టి పాతవి గతించను సమస్తం ను చెప్తున్నారు దేవుడు పాత మనము మర్చిపోవడానికి వీల్లేదు ఎందుకంటా అది ధర్మశాస్త్ర ప్రకారం జరిగిన ప్రతి కార్యం ని దేవుడు లిఖించడానికి ఇష్టపడిన వాడు కాబట్టి అవన్నిటిని నెరవేర్చిండు సో అవన్నీ గతించిపోయినాయి ఇప్పుడు నూతన నిబంధన నీతు చేసుకున్న దేవుడు కదా ఆయన నమ్మి ఆయన రక్తంలో నువ్వు పాలు పొందులు జరిగితే ఖచ్చితంగా నీతో నిబంధన చేసుకుంటున్న దేవుడు అట్లా అని చెప్పి అందరూ నాతో మాట్లాడుతున్నట్టు నాతో నిబంధన చేసుకున్నట్టు అంటే దాంట్లో మనం కొన్ని క్వశ్చన్స్ మనం ఫేస్ చేయాలా నిజంగా పచ్చదలో ఉన్నామా నిజంగా జీవపు గల మాటలు మాట్లాడుతున్నామా కొన్నిసార్లు విరక్తితో మాట్లాడుతాం కదా జీవితంలోని సమస్యలను చూసినప్పుడు ఈ లోకరీతిగా శరీర రీతిగా కదా శరీర రీతిగా మనం బలహీనమే కానీ ఆత్మ సిద్ధం ఆత్మ బలమైనది ఆత్మ సిద్ధం ఆ ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నీ శరీర క్రియలను పక్కన పడేసాయి నీ శరీర క్రియలకు సంబంధించిన సమస్యలు ఈ లోకరీతి సమస్యలు పక్కన పెట్టేసాయి ఎందుకంటా నువ్వు వాక్కుతో జయించగలవు నీ మాటతో జయించగలవు ఆయన మాటతోటి కార్యాలయం చేసిన దేవుడు ఏమంటున్నాడు లెట్ దేర్ బి లైడ్ వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది అనగానే వెలుగు కలిగింది సో వెలుగు కలిగినప్పుడు ఏమవుతుంది చీకటి పారిపోతుంది చీకటి పారిపోతుంది మనం ఇంకొక మాట చూసుకుందాము అదే మార్కుసు వార్త ఇరవై మూడవ వచనంలో నుంచి పంతొమ్మిది ఇరవై వచనాలు 23 మూడు పంతొమ్మిది ఇరవై మూడు చూసుకున్నాం కదా ఇప్పుడు కొంత వచనం చూసుకుందాం ఒకసారి సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణం నుండి బయలుదేరిను ప్రొద్దునవారు మార్గంలో పోవచ్చుండగా ఆ అంజురపు చెట్టు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండిపోయూనిట చూచి ఆ మాటని వారి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి దేవుని అడిగినారు కానీ ప్రొద్దున వారికి ఆ డౌట్ వచ్చినప్పుడు వారికి అది క్లారిటీ కాలేదు కదా క్లారిఫై ఎవరు చేయలేదు కొన్ని డౌట్స్ ని దేవుడు మాత్రమే క్లారిఫై చేయగలడు ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఎందుకు అంటే చాలా ప్రశ్నలకు నాకైతే జవాబులు వచ్చినాయి ఎందుకు ఎందుకు ఈ సమస్య అంటే నాకు జవాబు ఇస్తున్నాడు దేవుడు మాటతో కార్యములు చేయవాడు మాట చేత కార్యాలను జరిగించేవాడు మనం చూసుకుంటాం ఆనిమల్స్ నే కదా చెట్లను పక్షులను పశువులను కొండలను గుట్టలను లోయలను ఎడార్లను చెలయేర్లను అన్నిటినీ చేసిన వాడు కేవలం మాట చేత కేవలం మాట చేత మరి అదే మాట చేత లేట్ దేర్ బి అూమన్ బీయింగ్ అనొచ్చు కదా మానవుడు లే వట్టిలో నుంచి అంటే మానవుడు లేసేవారే కదండి కాని కాని ఎవడు మాట చేత కాదు తన స్వరూపంలో నుంచి రావాలి ఒక చిన్న కోరిక అయినది తనతో సాంగత్యం కదా ఫ్రెండ్షిప్ విత్ హ్యూమన్స్ దేవుడు ఈ రోజు కూడా కోరుకుంటున్నది అదే మనుషులతో తన సాంగత్యం మన మధ్యన నివసించాలని మనతో నివసించాలని మనలో నివసించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి ఎంతో ఇష్టపూర్వకంగా మట్టిలో నుంచి ఒక మానవ స్వరూపంని తయారు చేసుకుని తన స్వహస్తాలతో అది ఎంత గొప్ప ఆధిక్యత కదా జ్ఞా జ్ఞాపం చేసుకో ఈ శరీరము దేవుడు తన చేతులతో నిర్మించుకున్నాడు అనకెంత ఇష్టమైతే ప్రభవాన్ నన్ను నువ్వు ఈ విధంగా నిర్మించిన చెట్టుగా పుట్టగా కాకుండా ఒక మనిషిగా తర్వాత ఇంకా ఏంటి దానిలో ఆయన ఊపిరిని పోసిండు మాట చేత కాదు తన శరీరముతోటి కార్యం జరిగించింది మాటతో జరిగించినవన్నీ వేరుగా ఉన్నాయి శరీరంతో జరిగించింది ఆయన చేతులతో నిర్మించింది నువ్వునే అంత ఆధిక్యత మనకి ఇచ్చింది ఎందుకంట ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు కాబట్టి మరి ఆయన మా ఆయన చేతిలో నిర్మించబడిన మనము ఆయన మాటలు మాట్లాడుతున్నాం అదండి ఆయన మాటలు మాట్లాడుతున్నామా గాసిప్ కదా గాసిప్ ఎక్కువ మంది ఇచ్చేస్తుంటారు ఎవరెవరి గురించో మాట్లాడుతూ ఓకే నీ చుట్టాల గురించి నీ అన్నదమ్ముల గురించి వాళ్ళ గురించి మంచిని మాట్లాడుతున్నావు లేదా వాళ్ళలో ఉన్నటువంటి తప్పొప్పులను గురించి నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకంటే వాళ్ళు సరి చేసుకుంటారు అది వేరే విషయం ఇంకేంటో సోది పనికి రాని మాటలు కదా ఉప్పుకు ఉపకారానికి పనికి వచ్చేవి కావేది కూడా అవి మాట్లాడుకుంటూ మన సమయం వ్యర్థం చేస్తున్నాం దేవు దై విధానంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు జ్ఞానము జ్ఞానము అని కేకలేస్తుంది అంటున్నాడు జ్ఞానంతో ఉన్నామా మనము జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నామ్మా ఎందుకంటే మన మాటలో ఏముంది జీవము ఉంది శక్తి ఉంది జీవము శక్తి ఉంది చూడండి ఆ మాట ఎక్కడుందో ఆ మాట ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటలో శక్తి ఉంది వ్యూహానుసువార్త ఆరవ అధ్యాయము అరవై వచనంలో ఉంటది ఈ మాట యుహానుసువార్త ఆరు అరవై మూడు చూడండి ఒకసారి యూహానుసువార్త ఆరు అరవై మూడవ వచనం దాంతో దాదాపుగా డెబ్బై వచనాలు ఉంటాయి సిక్స్త్ చాప్టర్ అందులో నుంచి వచనం సార్ చూద్దామా ఆత్మయే జీవింపజేసినది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయును జీవమును అయి ఉన్నవి నేను మీతో చెప్తున్న మాటలు ఏంటంటే ఆత్మ జీవము కలిగి ఉండాలి ఆత్మ అది ఒట్టిగా కాదు కదా దేవుడు క్యాజువల్ గా ఏది చెప్పాడు క్యాజువల్ గా ఎందుకంటే శక్తి దేవుడు మాతచేత సృష్టిని నిర్మించిన దేవుడు మాతచేత సృష్టిని నిర్మించిన దేవుడు మాట చేత తన వాక్కును పంపి బాగు చేయి వాడు ఆయన ఆయన మాటలు ఎంత చెట్టుందంట స్వస్థత వాక్కును పంపి బాగు కదా గతాధిపతి నువ్వు జస్ట్ మాట చెల్విస్తే చాలు ప్రభా అక్కడ నా కూతురు నా సేవకుడు బాగుపడతాడు బాగుపడతాడు జస్ట్ మాట చేత ఆ ప్రభు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన మాటలని జ్ఞాపకం కూడా చేసుకోవాలి మనం ఎందుకంటే ప్రయోజనకరమైన మాటలు మాట్లాడితే దేవుడి కార్యం జరిగిస్తారు కొన్నిసార్లు ఆక్రోషంతో లేదా ఉక్రోషం అంటాం ఆక్రోషం అంటాం ఫ్రస్ట్రేషన్ లో కొన్ని మాటలు అనేస్తుంటాం ఎందుకంటే ఎమోషనల్లీ సైతాన్ మనల్ని శోధించింది ఎమోషనల్ గా అది మనల్ని శోధించేసరికి మనం కూడా నాలుక జారేసే మాటలు అనేస్తుంటాం తర్వాత సాయంత్రం రాత్రి పడుకునే ముందు మనము మనల్ని మనం రివ్యూ చేసుకుంటే బాబా ఈ రోజు అర్థం లేని మాటలు ఏం మాట్లాడిన అర్థవంతంగా అయితే ఇన్ని మాట్లాడినా అసలు ఏదేం మాట్లాడుకుని ఇంకా హాయిగా ఉంటుంది అనిపిస్తుంది బ్రతుకులో కొన్నిసార్లు కానీ సాపాను మనల్ని ఊరికే ఉండని ఎందుకంటే అది శోధించడమే దాని పని నీతో మాటలు నెగిటివ్ మాటలు మాట్లాడించడం దానికి చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంట అది నేను చర్చకు నువ్వు వాక్యం చదువుతావు నువ్వు పాటలు పాడతావు సాక్ష్యాలు చెప్తుంటావు అన్ని చేస్తుంటావు కానీ వాక్య రీతిగా జీవించడానికి అది నిన్ను విడిచిపెట్టదు బక్యీతిగా బ్రతకడానికి నేను విడిచిపెట్టదు అంతగా శోధిస్తాను మన ఇంట్లో వాళ్ళు మన పరిసరాలు మన బంధువులు మన ఆరోగ్యం ఒక రీతిగా బ్రతకటానికి ఆటంకం అవి కాబట్టి మన మాట ఎలా ఉండాలంట స్పీక్ టు ద ప్రాబ్లం స్పీక్ టు ద ప్రాబ్లం ఇవి మనం ఎక్కడ చూస్తామంట సంఖ్యాకాండం ఒకసారి చూడండి సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై పద్దెనిమిది ఇరవై సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఇరవైలో ఎనిమిదవ వచ్చినం అక్కడ ఏముంది మాట చూడండి ఒకసారి ఇరవైలో ఎనిమిదవ వచ్చినము అంతటా ఎహోవ మోషేకు ఈలాగు సెలవిచ్చి అంతటా ఎహోవ మోషేకు ఈలాగు సెలవిచ్చి ఏంటన్నమాట అది నీవు నీ కర్రని తీసుకొని నీవు నీ సహోదరుడిన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము ఆ బండతో మాట్లాడము కొండతో మాట్లాడమంటాడు బండతో మాట్లాడమంటే నీ కొండను పైకి వెళ్ళిపోండి పడేస్తా సముద్రంలో అంటే వెళ్ళిపోవాలన్నాడా ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు బండతో మాట్లాడ అంట అయితే అక్కడ ఏం జరిగిందంట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చు నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమును వారి పశువులను త్రాగునట్లు త్రాగుటేమో బండతో మాట్లాడు నీ సమస్యతో మాట్లాడు బండ ఎలాంటిదైనా సరే నువ్వు బండతో మాట్లాడు ప్రభువు మాట్లాడింది కదా లెట్ డెబ్బి లైఫ్ లెట్ డెబ్బి ట్రీ లెట్ డెబ్బి యానిమల్స్ లెట్ డెబ్బి క్రియేటర్స్ ఆన్ ద క్రాలింగ్ ఆన్ ద సాయిల్ మట్టిలో ప్రాకిడి పురుగులు నడిచే జంతువులు భారీ జంతువులు చిన్న పెద్ద జంతువులు కలుగును గా కలిగిపోతున్నాయి అనే మాట చేత కదా ఇప్పుడు అదే శక్తిని ఎవరికి ఇచ్చిందంటే మోహేయును అహరోనుకును అందములకి ఇద్దరికి పిలిచి ఇస్తున్నాడు యాజకులు కాబట్టి మీరు వెళ్ళి ఆ బండతో మాట్లాడండి ఆ బండ నీళ్ళేస్తుంది సమాజంకు దాహం తీర్చండి ఎందుకంటే వాళ్ళు అలుగుతున్నారు వాళ్ళు అలుగుతున్నారు గొలుపుతున్నారు ఈ దారిలో మాకు దాహం వేస్తోంది ఏం చేసి చావాలి గొలు కదా చాలా సార్లు మనకు వచ్చినప్పుడు ఈ సమస్యతో నేను చచ్చిపోతున్నా టావు మాట రాకూడదు ఈ సమస్య నేను చచ్చిపోతున్నా సమస్య నన్ను కదా ఈ రోగం నన్ను చంపేస్తుంది ఏమన్నా కాని నేను కరోనాతో బెడ్ మీద పండుకున్నప్పుడు ఇది ఆలోచించిన ప్రభాని చనిపోతాను ఎందుకంటే ప్రపంచమంతా చచ్చిపోతా లక్షలు కాదు మిలియన్స్ కదా మిలియన్స్ ఆ దాని వచ్చిన రోగము తీవ్రత ఎంత భయంకరంగా ఉండేదంటే నేను ఆ రోగం గుండా రోగంలో ప్రతి సెకండు దాన్ని భరిస్తూ వెళ్ళిన ఆ టైంలో నేను ఒకటే జ్ఞాపకం చేసుకున్నా ప్రభు నీకు ఇష్టం నేను తీసుకో కానీ నా చిన్నపిల్లలు ఇంకా సెటిల్ కాలేదు కదా సెటిల్ కాలేదు వీళ్ళు ఎట్లా మరి వీళ్ళ వీళ్ళ విషయంలో నేను ఏం ఆలోచించలేదు ఇంతవరకు నేను ఏ ఏ విషయంలో కూడా ఏది ఎప్పుడు ఆలోచించాను ఎందుకంటే నా పట్ల దేవుడు ఎప్పుడు కూడా అది ఎట్లా జరగాలో అది జరిగిస్తాడు ఎవరి ద్వారానో దేవుడు జరిగిస్తాడు ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు మరి ఇప్పుడు ఏంటి ఇంకా సడన్ నేను ఇట్లా బెడ్ మీద ఉన్న పదకొండు రోజులు ఐసీలో ఉన్నాను నేను ఒక్కొక్క ఆక్సిజన్ మాస్క్ తగిలించుకొని భయంకరమైన పరిస్థితి ఎందుకంటే చేతులు చెల్లి గవ్వలేదు ఇల్లు చూస్తుంటే రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది డెబ్బై నుంచి అసలు లక్షల గురించి నేను మాట్లాడలేను అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఆ టైంలో చంద్రశేఖర్ బ్రదర్ ఒక మాట చెప్పి ఫోన్ చేసి అందరు ఫోన్ చేస్తున్నారు కాకపోతే మాట్లాడే స్థితిలో లేను నేను నిద్ర నిద్ర నిద్ర తిండి లేదు వెయిట్ లాస్ అవుతున్నా ఎందుకంటే ఆల్రెడీ ఇంజక్షన్స్ పడుతున్నా నాకు కాబట్టి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు వాళ్ళు తట్టుకోలేకపోతున్నానని నాకు అనిపిస్తలేదు ఎందుకంటే నేను నార్మల్గా ఉన్నా నాకు ఏం ప్రాబ్లం కనిపించట్లేదు కానీ చుట్టూ డాక్టర్లు నర్సులు నీకు సమస్య ఉంది సమస్య ఉందని చెప్తున్నారు ట్వంటీ బై ట్వంటీ రేటింగ్ ఉందని ఒక నర్స్ వచ్చి చెప్పింది నాకు రూమ్ లో ట్వంటీ బై ట్వంటీ రేటింగ్ ఏంటి ఈ సమస్యలు ఏంటి నార్మల్ గా ఉన్నా కాబట్టి నాకు బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నప్పుడు స్కోరు దాన్ని బట్టి వాళ్ళు ఆక్సిజన్ తగిలించాడు ఒక్కొక్క తగిలించేసరికి ఇంకా మాట్లాడలేకపోతున్నారు దాహం ఎందుకంటే ఆ పరిస్థితి భయంకరమైనది అన్నమాట వర్ణించలేం అనమాట అలాంటి పచ్చి ఆకుల స్మె స్మెల్ వస్తుంది నాకు ఆక్సిజన్ తోటి ఆ పచ్చి పచ్చి ఆకులు నూరి పోస్తున్న స్మెల్ వస్తుంటే ఏది తినలేకపోతుంది మందులేమిస్తూనే ఉన్నారు ఇంజక్షన్లు ఇస్తూనే ఉన్నారు అలాంటి పర్సులు కూడా వెళ్తున్నప్పుడు తమ్ముడు చెప్పిన మాట ఏంటి గుర్తుకొచ్చింది అక్క స్పీక్ టు ద మెడిసిన్ స్పీక్ టు ద మెడిసిన్ ఆ మందుతో మాట్లాడు అన్నాడు నేను అప్పటి వరకు నాకు తెలియదు ఇట్లా మందుతో కూడా మాట్లాడొచ్చా అని సమస్యతో మాట్లాడతాను కానీ మందులతో కూడా మాట్లాడచ్చా తర్వాత నేను ఆ ఇంజక్షన్ ఆ సెలైన్ లో వాడు ఎక్కిస్తున్నారు సెలైన్ లో ఇంజక్షన్ కలిపి నాకు ఎక్కిస్తున్నారు కొన్నిసార్లు ఏమో ఇంట్రావీనియస్ నరాలకు ఇస్తున్నారు ఏది ఇస్తున్నా ఏ టాబ్లెట్ వేసుకుంటున్నా మందుతో మాట్లాడుతున్నా ఇది నువ్వు పనిచేయాలా ఇది నువ్వు నాకు స్వస్థత ఇది దేవుడు ఇచ్చినటువంటి సలహా అనుకున్నా నేను మాటతో ఆ యొక్క మందుతో మాట్లాడుతున్నప్పుడు టెన్త్ డేకి ఎయిత్ డే నైన్త్ డేకి నేను కంప్లీట్ గా క్లియర్ అయిపోయినా కాబట్టి అనవసరంగా ఆక్సిజన్ తల్లించిన మనిపిస్తుంది మేబీ బిల్లు కోసం కావచ్చు అది మనం మాట్లాడకూడదు ఇప్పుడు కాబట్టి మొత్తానికైతే నేను ఆ సమస్య నుంచి వెళ్లినా సమస్య ఏంటో తెలుసుకున్నా ఆ సమస్య ద్వారా ఒక పాఠం నేర్చుకున్నా మాటతో మాట్లాడితే దేవుడు కార్యం జరిగిస్తుంది నేను కాదు నా మాటలు ఏం లేదు నేను ఏసు మాటలు కలుగుతున్నా ఏసు నామంలో నువ్వు పని చేయాలా ఏసు నువ్వు పని మాట్లాడుతున్నా కాబట్టి ఆ మెడిసిన్ పని అంటే దేవుడి కార్యం జరిగించింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా డౌట్ గా ఎంతకు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఇంట్లో కూడా ఆక్సిజన్ పెట్టుకున్నావు రెండు రోజులు అవసరం పడలేదు నాకు అవసరము అప్పుడు మందుతో మాట్లాడినా నువ్వు సమస్యతో మాట్లాడి రోజు నీకున్న సమస్యతో నువ్వు మాట్లాడు ఎందుకంట మోషకి ఏం చెప్తుండ్రు స్పీక్ టు ద రాక్ ఆ బండతో నువ్వు మాట్లాడు ఏమని మాట్లాడరు ఏ బండ నువ్వు ఇవ్వు అని అడగాలంట అది కూడా ఎప్పుడు ఒంటరిగా చీకటిలో బుసబుసలాడుతూ కాదట సమాజం అంతటి అదుట అహరోను సహాయకుడుగా కదా హెల్పర్ యాజకుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అంటే ఏకీబ్బ వేయించటం ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమున ఏది అడిగితే అది మీకు అనుగ్రహించబడును అదండి ఇప్పుడు మోషని ఒక్కడితోనే మాట్లాడమంటలేదు మోషేతో అహరోను ఉంటే తోడుగా అప్పుడు మోస మాట పలకాలంట ఆ మోషేకి ఏమో ఆల్రెడీ ఎందుకంటే ఇలా నలభై ఏళ్ళు ఫరోల్ జీవితం ఫరో యొక్క ప్యాలెస్ లోని శ్రేష్టమైన సుఖమైన జీవితం అన్ని తెలుసుకున్నాడు అన్ని ఆ యుద్ధాలు అన్ని ఆ స్కిల్స్ అని నేర్చుకున్నాడు అక్కడ తర్వాత నలభై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వయసులో ఆయన గొర్రెల కాపరిగా పారిపోయింది మీ జ్ఞానం ఒక ఐగుప్తిని చంపడం ద్వారా ఎందుకంటే తెలుసుకున్నాడు వీళ్ళు నా జనాలు నా జనులు కష్టపడుతున్నారు నేను ఏం చేయలేకపోతున్నా సరోప సైనికుని చంపేస్తే ఇప్పుడు శిక్షిస్తారేమో ఎందుకంటే ఆయనకంటే తెలుసు కాబట్టి రూల్స్ ఆరిపోయింది ఎయిటీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ తర్వాత మొత్తం ఐగుప్తీలని బయటకు తీసుకొస్తున్నాడు పది రకాల తెగుళ్ల నుంచి ఫరో ముందల నుంచి ఆయన బిగించిన ఉచ్చులో నుంచి బానిసత్వపు స్థితిలో నుంచి స్వతంత్రపు స్థితిలోనికి నడిపించటానికి అని వస్తున్నాడు ఆ ఏజ్ అంత గొప్ప దేవుడు ఆయనతో జరిగిస్తున్నప్పుడు సహజంగానే కొంత ఏమంటారు కోపం వస్తుంది మనుషుల మాటలు వినకపోతే చాలా సార్లు మనం అనుకుంటాం కదా వాక్యం చెప్తున్నా ఇంత వాక్యం చెప్తున్నా వీడు వినడేంటి కదా ఎందుకు వినడు ఎందుకు ఆ చెవులు అప్పచెప్పడు దిక్కులు ఎందుకు చూస్తాడని చాలా సార్లు మనం చాలా మంది విషయాన్ని అనుకుంటూ ఉంటాం అదే మాట దేవుడు కూడా అంటున్నాడు నేను ఇంత చెప్తున్నా వినిపించట్లేదా నీకు నీకు లేదా వింటున్నావా నా మాట అగ్ని వంటిది కాదా బండలను బద్ద చేయు శృతి వంటిది కాదా కదా అగ్ని వంటిది సుత్తి వంటిది అంత ఖితమైన మాట అది అందులో నమ్మకం కంప్లీట్ గా నీ వైపు నుంచి రావాలా మాట ఆయన చలివిస్తే నువ్వు నమ్మకం చూపించాలా విధేయత చూపించాలి ఆ మాట కోసం నువ్వు ఎదురు చూడాలి ఈరోజు నువ్వు గాడ్ స్పీక్ టు మీ ఐ విల్ లిసన్ నాతో మాట్లాడు ప్రభా నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు వాక్యం చెప్తుంటే పారిపోతున్నావు అప్పించుకుంటున్నావా వాక్యం చెప్తున్నప్పుడు కుంటి సాకులు చూపిస్తున్నావా వాక్యంకి విధేత చూపించావా వాక్యం అంటే మాటనే కదా కదా వాకైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినవా చెవులు మందము కాలేదు నేనైతే నా చెవులు మందం కాలేదు నా చేయి కుర్త కాలేదు పొట్టికి పొట్టికి కాలేదు నా చేయి నా చెవులు మందం కాలేదు అవి మీరు చెప్పేవన్నీ వింటున్నా నేను మరి నేను చెప్పింది మీరు వినాలి కదా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు మనతోటి మాట వినవా మాట వినటానికి ఇష్టపడతలేవా విల్ఫుల్లీ అవాయిడింగ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ఫుల్లీ ఇష్టపూర్వకంగా మాట వినకూడదని నిశ్చయించుకున్నారంట చాలా మంది అందుకే వాకు ఎవరి దగ్గరికి పంపబడుతుందో వారు మాత్రమే వింటున్నారు కారణం ఏంటంట చెవులు మందం అయిపోయినాయి ఈ లోకరీతిగా దుష్టుడు వారి కన్నులను మూసివేసిండు మూసివేసిండు మాట వినకుండా చెవులను మూసివేసిండు ఎన్నో వాక్యాలు యూట్యూబ్ నిండా వాక్యాలే టీవీ నిండా వాక్యాలే ఎన్నో గాడ్స్ ఛానల్స్ ఉన్నాయి మనకు కదా ఇవి వినటానికి చాలా మంది ఆయన చెప్పింది ఏంటి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా కదండి చెప్పింది ఏంటి మనకు తెలిసిందే కదా ఇది ఇప్పుడు కొత్తగా ఏంటి చెప్తున్నాడు ఊరికే నసా అనే స్వభావం అది చాలా ప్రతి రోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక కొత్త విషయం ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు ఆ కొత్త విషయం ఏంటనేది తెలుసుకోవటానికైనా నువ్వు వినాల్సిందే ఈరోజు ఏంట విషయం ప్రభు అని నువ్వు అడగాల నీలో ఆసక్తి కనబడితేనే నీతో మాట్లాడతాను కదా నీలో ఆసక్తి కనిపించాలా మనం చూస్తాం కదా ఆదాము ఆదాము నువ్వు ఎక్కడా అంటాడు ఎప్పుడు పండు తిన్నాక ఆదం దాక్కున్నాడు అవ్వ దాక్కుంది ఎందుకంట వద్దని చెప్పిన పండు తిన్నందుకు వాళ్ళ కళ్లు తెరవబడ్డాయి మంచి చెడులని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది దిగంబరులము వ్యూఆర్ నేకెడ్ యూ కెనాట్ కమ్ బిఫోర్ యు లార్ మేము దిబ దిగంబర్లమై ఉన్నాము నీ ముందుకు రాలేము దేవుడికి వెంటనే అర్థమైంది దేవుడు తెలియదా వాళ్ళు ఏం చేసిండ్రు కదా అని ఏం మాట చెప్పిండు అన్ని తినొచ్చు కానీ ఆ ఒక్కటే వాళ్ళు మీరేం ఆ ఒక్కటే మీరండ్రు వాళ్ళు కాబట్టి వీరెక్కడా ఎక్కడ దేవుడికి తెలిసి కూడా అడుగుతున్నాడు నువ్వు ఎక్కడా ఎక్కడున్నావు నువ్వు వాక్యం వినటానికి వచ్చినావా ఈరోజు నీకు వాక్యం అవసరం లేదా ఓకే కొంతమందికి నేను చెప్తాను కదా ప్రతిసారి వర్క్ కండిషన్స్ వాళ్ళ యొక్క ఉద్యోగాలు వాళ్ళ యొక్క టైమింగ్స్ వాళ్ళ నైట్ షిఫ్ట్లు ఇవన్నీ మూలంగా వాళ్ళు రాలేకపోవచ్చు కానీ వచ్చిన వాళ్ళతో వింటున్నారు కదా తర్వాత కూడా వినటానికి అవకాశం ఇచ్చింది మనకి టెక్నాలజీ ఆ రికార్డింగ్స్ మన తర్వాత వింటున్నాం కదా నువ్వు ఎక్కడ ప్రశ్నించుకో వాక్యం వినటానికి నువ్వు ఉన్నావా వాక్యం నీ వదిలించుకోట అనుకున్నావు బాబా ఎంతసేపు ఈమె గోల పెడుతుంది గంటల దాకా పెడుతుంది గంట సేపు మాట్లాడుతుంది నీలో విసుగు ఇది సైతానం క్రియేట్ చేసింది నీలో దాని మాట విన్నావు నువ్వు అర్థం కదా సైతానం మాట విన్నట్టు అర్థం సో ఇక్కడ ఏమంటాడు నువ్వు బండతో మాట్లాడు ఆ తర్వాత మనకు తెలుసు కదా ఆయన బండను కొట్టిండు సో దాని తర్వాత మనకు స్టోరీ వేరేగా ఉండాలి కదా మోసే మాట మీరిండు కాబట్టి అదే దేవుడు చెప్పింది చేయలేదు కాబట్టి ఆ విషయంలో ఆయనకి కణాను ప్రవేశం లేకుండా చేసింది అయినా మన మనం అక్కడ మన వర్షంలో కణాను ప్రవేశం లేకుండా చేసింది మనం అనుకుంటున్నాం కానీ మనకు రూపాంతరపు కొండపైన కనిపిస్తున్నాడు కదా ఆయన పరమ కణానికి ఎప్పుడూ వెళ్ళిపోయినా అంటారు జస్ట్ కొండ బండను కొట్టినందుకు శిక్షించబడిందా కణానుకు ప్రవేశం అనేది అది దేవుడి ప్రణాళిక దానికి మనము మన సొంత వర్షం యాడ్ చేయొద్దు మాట్లాడమంటే కొట్టిండు కదా అందుకని దేవుడు ఆయనని అది అది అవాస్తవం కణానికి పంపలేదు కానీ పరమ కణానికి తీసుకెళ్లిండు కదా ఆయన నిబోకొండ మీద చనిపోయినప్పుడు ఆయన అక్కడ బరి చేసిండు తర్వాత రూపాంతరం కొండపైన మళ్ళీ కనిపించింది కదా ఏసు ప్రభుత్వం పాటు అప్పుడు ఏమంటారు భక్తులు యూదులు శిష్యులు ఇక్కడ పర్ణశాల కట్టిద్దాం ఈ కోటి ఏలియాకోటిను మోసే కోటి వాళ్ళు ఈ రీతిగా ఆలోచిస్తున్నారు వాళ్ళేమో పరలోకంలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రభు సన్నిధిని ప్రభు మహిమలో ప్రభు సన్నిధిని ప్రభు మహిమలో ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే దేవుడు మాట్లాడమన్నది ఎవరితో అంట మనుషులతో కాదు ఇక్కడ రాక్ ఆల్రెడీ మోసే ఫరోతో పది విషయాలుగా పది తెగుళ్ల విషయంలో మాట్లాడి ఆయన పది తెగుళ్ళు మా పిల్లలని మా జనాంగం పంపకపోతే మా దేవుని ఆరాధించుకోవడానికి వాళ్ళని పంపించకపోతే అంటే ఫరో మొదట ఓకే అంటాడు నరదన్నో అంటాడు ఎందుకంటే మరో హృదయము కఠినం చేసింది ఎవరు దేవుడే కఠినంగా మారుస్తూ పోతున్న పది తెగుళ్లలో కఠినమైతూ వస్తుందన్న హృదయము పరిట్ర సముద్రం వరకు వెళ్లే వరకు కూడా కఠినమైంది పంపిస్తున్నాడు వద్దు పో అంటున్నాడు వద్దు ఆ పోహో వద్దు అనే దాని మధ్యలో అక్కడ ఒక కార్యం జరుగుతోంది ఏంటది దేవుని యొక్క ఉగ్రత ఆ దేశాల మీదకు వస్తున్నప్పుడు ఇస్రాయేణీలు దేవుడి మాట వింటున్నారా లేదా ఆయన వాడని పరీక్షిస్తున్నాడు ఎటు ఈ ఐగుప్తీలు వినరు కాబట్టి ఇస్రాయేలులు తను ఏర్పరచుకున్న జనాంగం అబ్రహా ఈసా ఇచ్చిన వాగ్దానులు బట్టి తన జనాంగం ని వారిని మార్చుకోవాలి బానిసత్వంలో ఏడ్చి ఏడ్చి ఏడ్చి చేయలేక పనులు ప్రభావం మేము కష్టపడుతున్నాము మేము అలసిపోతున్నాము చచ్చిపోతున్నాము అని మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళ మూలుగులను విన దేవుడు వాళ్ళ మూలుగులను మాటలను విన్నాడు కదండి అందుకే మనం మాట్లాడేటప్పుడు మన మాటలు కొంచెంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎంతసేపు ఆ ఎదుటి వ్యక్తిని హెచ్చరించటమేనా మన పని హెచ్చరించటమేనా మన పని మనం వాక్యంలో నుంచి దేవుడి మాటలను కూడా తెలియచేయాల దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడని కాబట్టి అక్కడ బండితో మాట్లాడినప్పుడు ఆయన నీళ్లు వస్తాయని చెప్పిండే యేసు ప్రభు యోవా దేవుడు మోసే కోపం పట్టలేక ఆ మనుషుల గొనుగుడు చాలా సార్లు ఇంట్లో గొనుగుడు చూస్తుంటే విరక్తి పుడుతుంది లైఫ్ అంటేనే విరక్తి పుడుతుంది ఎంతసేపు ఎన్నస ఎన్ని రోజులు వినాలి ఈ గొనుగుడు ఎప్పుడు మారుతారు అని మనం చాలా మంది విషయంలో కొన్నిసార్లు మన విషయంలో మనమే విసుగుపడుతుంటాం ఇంకేనా లైఫ్ లో గొనుగుడైనా ఇంకా సంతృప్తి లేదా సంతోషం ఉండదా అన్ని ఉంటాయి ఎప్పుడు దేవుడు మాట విన్నప్పుడు అక్కడ మోషయ్య కూడా అదే స్థితిలో ఉన్నాడు గొనుగుతుంటే వాళ్ళ గొనుగుడు సనుగుడు విని కోపంతో నీళ్లు నీళ్ళ దస్తున్నారు బట్టండి నీళ్లు అని చెప్పి ఆ కొట్టేసి మాట వినలేదు కానీ దేవుడు అమ్మ స్పీక్ టు ద రాక్ ఈరోజు నీ జీవితంలో ఏముంది అ ఆరోగ్యం ఉద్యోగం కుటుంబం బిడ్డల జీవితం వాళ్ళ పెళ్లిళ్ళు నీ ఆరోగ్యం నీ జీవితం నీ రక్షణ స్పీక్ టు దట్ రాక్ నీ రాక్ ఏంటో నీ రాయి ఏంటో ఆ రాయితో మాట్లాడు నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే నేను నా మాటలో ఏముందంట ఎనర్జీ ఉంది జీవం ఉంది ఇది గుర్తు నా మాటలో ఎనర్జీ ఉంది శక్తి ఉంది జీవం ఉంది నేను ఆ మాటలు మాట్లాడుతున్నాను ప్రభా కార్యం జరిగింది చాలా నేను మాట్లాడేది నా మాటలు కాదు నీ మాటలు నీలో ఉండి నీ జీవమైన మాటలు నీ శక్తిగల మాటలు నేను మాట్లాడుతున్నా కాబట్టి సమస్యతో మాట్లాడుతున్నాను ఏంట సమస్య ఈ కొండను లేసిపోయి అక్కడ శబ్దంలో పడు అంటే పడిపోయింది పడుతుంది అంటాడు దేవుడు నీ సమస్య ఏంటి ఆ రాక్ ఏంటి ఆ రాక్ గురించి నువ్వు ఆలోచించి శాతానికి లొంగకుండా ఆ మాటలు మాట్లాడే వాళ్ళ జోలి నుంచి దూరం వెళ్ళిపోమంటున్నాడు దేవుడు ఎందుకంటే వీళ్ళు ఉన్నదే నేను అక్కలో బల్యం లాగా అక్కలో పొడుస్తూ ఉంటారంట పొడుస్తూ ఉంటారు ఏమైంది ఇంకా పెళ్లి కాదా మీ పాపకి ఏమైంది ఇంకా ఉద్యోగం రాదా మీ బాబుకి ఏమైంది ఇంకా ఇంకా నీ జీవితం కట్టబడలేదు ఇది ఈ లోకరీతి సమస్యలు వీటి గురించి మనం అసలు ఆలోచించాల్సిన పని ఎందుకంటా వాటి వాటి కార్యం నేను జరిగించడానికి తగిన సమయంలో నిశ్చయించి ఏ కాలంలో ఏ జరగాలో అది ముందే నిర్ణయించింది కాబట్టి ఆయన నిర్ణయ కాలం వచ్చే వరకు మనం ఎదురు చూడాలంటేనే నిరీక్షణ కలగాలి ఓర్పు నిరీక్షణ మనకు కొత్త నిబంధన అదే మాటలు పలుకుతాడు పౌలు భక్తుడు ఓర్పు కలిగి ఉండి ప్రేమ కలిగి ఉండి నిరీక్షణ కలిగి ఉండు మూడే ఈ మూడే కలిగి కలిగి నిరీక్షణ ఉందా అంటే ఆఫ్కోర్స్ మనకు కొన్ని సమస్యలు వస్తాయి అర్జెంటుగా జరిగిపోవాలా వాటికి మనము ఓర్పు పట్టలేము సావు బతుకుల ఉన్నప్పుడు ఓర్పు పట్టలేము ఆ టైంలో మనం ప్రార్థన కూడా చేస్తాం విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో మంది కదా ఎంతో మంది దేవుడు స్వస్థపరిచిండు మన ప్రార్థన విజ్ఞాపన ఆలకించిన దేవుడు ఇంకట ప్రార్థనలు ఆలకించే దేవుడు కాబట్టి నీ మాటల్లో పాజిటివిటీ కనబడాల ఎనర్జెటిక్ ఉండాలా వర్డ్స్ నిస్సత్వతో నిస్సారంగా నీరసంగా ప్రాణముండి లేనట్టు మాట్లాడద్దు మొన్న ఒక రోజు నేను వర్షిప్ చేసుకుంటున్నా ఇంట్లో ఎవరు లేరు పిల్లలు నాకు ఎప్పటి నుంచో ఉంది కోరిక గట్టిగా అరిచి వర్షిప్ చేయాలని అంటే మామూలుగా చిన్న చిన్నగా చేసుకుంటుంటే తృప్తి అనిపించట్లేదు ట్టిగా గట్టిగా అరుచుకుంటూ భాషలో ప్రార్థన చేస్తున్నాను నా గొంతు స్వరము మారిపోతుంది ఎంత స్వీట్ వాయిస్ నాకు నాకే కొత్తగా అనిపిస్తుంది అంత గంభీరంగా మాట్లాడుతూ ఉంటాయి అత ఆ టైంలో తమ్ముడు మాట్లాడింది ఫోన్ చేసి తర్వాత ప్రార్థన అయిపోయినా హలో అని చెప్తుంటే ఏందాక ఇంత క్లియర్ ఉంది నీ వాయిస్ అన్నాడు నాకు అప్పుడు అనిపించింది నిజమా దేవుడు ఇచ్చింది ఆ క్లారిటీ అంత గొంతు పెదుర్చుకొని మాట్లాడగలిగిన నేను చాలా రోజులు అయింది అంత గట్టిగా మాట్లాడి చాలా రోజులైంది నాకు ఆ అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందగా అంత గట్టిగా అనమాట చర్చలో ఎంత గట్టిగా అరుస్తుంటే నన్ను ఒక టైంలో అట్లా అరిచిన మామూలు సన్నగా చిన్నగా నా నేను చేసుకుంటా బోర్లో పడుకుంటా ముందు సాష్టంగా పడటం కదా అట్లా పడుకుని చేసుకుంటా అప్పుడు ఎవరు వెళ్ళిందన్నమాట నేను ప్రార్థన కూడా చేస్తున్నాను అంటే నా పద్ధతిలో నేను చేసుకుంటాను మొత్తానికైతే ఆ రోజు నాకు అది అనిపించింది నా మాటలు నాకే కొత్తగా ఉన్నాయి కొత్త కొత్త భాషలు ఎన్నో భాషలతో నేను మాట్లాడుతున్నా చాలా రోజుల తర్వాత అంత తృప్తినిచ్చింది నాకు ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం దేవుడి మాటలో జీవముంది శక్తి ఉంది అని నేను ఇవాళ చెప్పగలను ఎందుకంట క్రియారూపకంగా నేను అనుభవించిన కాబట్టి క్రియారూపకంగా అనుభవించిన మాటలు శక్తితోనూ ఆ జీవంతోనూ పలిగిన మాటలు అంటారు కాబట్టి ఈ మోషన్ మాట్లాడిన మాట రాకుతో మాట్లాడున్నాడు ఆయన మాట్లాడేసిండు లేదా సమస్యతో మాట్లాడమంటే సమస్యతో మాట్లాడేడు నీళ్లు కావాలంటే నీళ్లు వచ్చేసినాయి జీవ జలం నుంచే దేవుడు ఆయన మామూలు నీళ్లే కాదు ఈ లోకరీత్య దాహమే కాదు ఆత్మీయ దాహం ని తీర్చగలిగిన దేవుడు నీకుందా ఆ దాహము అప్పుడు అతన్ని ఆ కొండతో మాట్లాడు దాహం తీరాలా ప్రభా నాకు ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుంది నీ మర్మాల గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు నాతో మాట్లాడు ప్రభు ఖచ్చితంగా మాట్లాడతారు కదా మనం మరోసారి ప్రకటన గ్రంథంలో చూసుకున్నాం అదే పంతంలో జలముల ఘోష జలముల ఘోష అరణ్యాలను కదిలించే స్వరం ఆయనది చల్లగా మాట్లాడే మెల్లిని స్వరం కూడా రాబోయే సందర్భాన్ని బట్టి ఆయన స్వరంతో మాట్లాడుతుంట జలముల ఘోష విస్తారణ జలముల ఘోష వాటర్ ఫాల్స్ దగ్గర ఎంత సౌండ్ ఉంటుందో అంత సౌండ్ ఉంటదంట ఆయన స్వరంలో అంతకంటే ఎక్కువగా అదే విధంగా గర్జించు సింహం ఆయన యూదా గోత్రపు సింహం వస్తున్నాడు రాబోతున్నాడు సింహం వలె వస్తున్నాడు ఆయన గొర్రెపీలగా వచ్చినప్పుడు జనాలు అనని వ్యతిరేకించి విరోధించిండ్రు అని ఇష్టపడలేదు అసలు గుర్తించలేదు గుర్తించలేదు గొర్రె పిల్లలు గుర్తించరు సింహం వస్తుందంటే ఖచ్చితంగా వణుకుతూ పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకుంటారు ఆ విధం వస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరు పారిపోతారంట చెట్ల గుట్టలంబడి గుట్టలంబడి పరుగులు తీస్తారంట దాక్కోటానికి అని ఎదుర్కొనలేక ఎదుర్కొన ఎందుకంటే సింహము వలే వస్తున్నాడు ఆయన విధంగా సైతాన్ని కూడా ఎవరింగ్ గుర్తించాలి అది ఎవరు అనేది నువ్వు గుర్తించాలి ఎందుకంటే అన్నిటికీ సమయం ఉంది అంతటికి సమాప్తం జరుగుతుంది అప్పుడు అని రాబోతున్నాడు వేదనలకు ప్రారంభం అయిపోయింది కదా వేదనలకు ప్రారంభం అయిపోయిన యుద్ధాలు యుద్ధ సమాచారాలు కరువులు భూకంపాలు అన్ని జరుగుతున్నాయి ప్రజల మీదకి ప్రజలు ప్రేమ చల్లారిపోయింది మనం రోజు ప్రతిసారి చెప్పుకుంటున్న మాట ఇది ప్రేమ చల్లారిపోయాడు నీకు ఇప్పుడు ఇంకెవరి మీద ప్రేమ లేదు నీ మీద నీకు కూడా ప్రేమ లేదుకోండి సార్లు సూసైడ్ చేసుకుంటానంట ఎందుకో నీ మీద నీకు ప్రేమ లేకపోతే నేను ఇంకా బ్రతకాలి అనే ఆశ నీలో ఉందా వాక్కుని పట్టుకో వాక్యం పట్టుకో వాక్కుతోటి మా దేవుడు మీద మాట్లాడతాడు జీవము మాటలు కాబట్టి అందులో జీవముంది శక్తి ఉంది అది గ్రహించాల మనం రోగాలతో మాట్లాడండి ఇంట్లో సమస్యలతో మాట్లాడండి ప్రభువు మాట అది మనది కాదు ఆయనలో ఉండి మాట్లాడాలంట మనం సో ఇక్కడ మనము మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయమారు చూద్దామా మార్కు వార్త పన్నెండవ అధ్యాయము మార్కు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ముప్పై ఎనిమిదో వచ్చిన ఇరవై పన్నెండు ముప్పై మరియు ఆయన వారికి బోధించుచూ ఇట్ల నేను శాస్త్రులు కూర్చి జాగ్రత్త పడుడి వారు నిలువు టంగీరు ధరించుకొని తిరుగుటను సంత వీధుల్లో వందనములను సమాజ అగ్రపీఠములను విందులో అగ్రస్థానములను కోరుదురు కోరుచు విధోరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయవేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషంగా శిక్ష అని శాస్త్రం గురించి జాగ్రత్త అబద్ధ బోధలను గురించి మనం జాగ్రత్త పడాలి దేవుడి మాట వింటున్నామంటే అది దేవుడి మాటనా కాదా అనేది కూడా మనం విశ్లేషించుకోవాలి అప్పుడు మనకి ఎక్కడ అంటే పరిశుద్ధాత్మ సహాయమే ఇంకా ఎవరి సహాయం కాదు మరి ఎవరి ఇంటర్ప్రిటేషన్ మనకు అవసరం లేదు కదా మనుషులు మాటలు వాళ్ళ హృదయంలో నుంచి వస్తున్నాయి నీ హృదయం ఏది నింపబడుతుందో అదే నీ నోట్లో నుంచి బయటకు వస్తుందని చెప్తాడు దేవుడు కాబట్టి హృదయంలో నింపిన మాటలు అంటే శాస్త్రుల మాటలు కాదు వారి ప్రవర్తనని చూడద్దు అబద్ధ బోధకులు బోల్డ్ అని చెప్తుంటారు విషయాలు వాళ్ళని గురించి పట్టించుకోవద్దు నువ్వు వాక్యం నే పట్టించుకోవాలి వాక్య జ్ఞానంలోనే నువ్వు ఎదగాల నీకు నువ్వు సర్టిఫై చేసుకోవాలా దట్ ఐఎమ్ స్పీకింగ్ టు మైసెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాతో నేను మాట్లాడుకుంటున్నాను ఎవరి సహాయంతో పరిశుద్ధ ఆత్మ సహాయంతో నాకు ఎవరు బోధించినా కూడా నేను వాక్యంలో జ్ఞానంలో క్లారిఫై చేసుకుంటాను అనే తీర్మానం మనం చేసుకోవాలి ఇస్కుంటే నీకు క్లారిటీ ఉంటుంది నువ్వు అబద్ద బోధన విశ్లేషిస్తావు దీస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు దర్డ్ ఆఫ్ ఇది వాక్య రీతిగా లేదు కదా వాక్యరీతిగా లేదు మనకు చాలా సార్లు ఈ పెళ్లి విషయంలో జరుగుతుంటది నలుగేస్తుంటారు పసుపుతోటి పసుపు ముద్దలు ముద్దలు వేసి కొట్టుకుంటూ అంటారు ఇల్లంతా కదండి పసుపుతోటి నలుగేసుకుంటూ ఏమంట టర్మరిక్ అంటే యాంటీసెప్టిక్ అంట కాబట్టి నీ చర్మ రోగాలు ఏమను అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉంటే పసువృత్తే పోతాయంట పిచ్చి పిచ్చి క్లారిఫికేషన్స్ అనమాట అసలు అసలు అందులో సత్యమే లేదు కదా పసుపు ముద్దులు సైతాంతో విపరీతంగా ఆడుకుంటారు మనకు శరీరం ఆహారంలో కొంచెం భాగం తీసుకుంటాం శరీరంలో ఏదైనా రుగ్మతలు ఉంటూ పోతాయని కానీ పెళ్లిలో విశేషంగా దానికి హైలైట్ ఇచ్చే హల్దీ కదా హల్దీ ప్రోగ్రామ్ అంటే భయంకరం క్రైస్తవులు కూడా అని హిందువులు చేసుకుంటారు వాళ్ళ ఆచారాలు యా ఆషాఢ మాసంలో వస్తే జాతరలు వీట్లాంటి వాళ్ళ పసుపుని విశేషంగా వాంట బాకే రీతిగా ఉందా వెళ్ళి కుమార్తెకు పసుపులు దుత్తారు ఎందుకంటే ఎస్తిరుకు రుద్ది అట ఆమెకి ఆ సిద్ధపర్చింది అనమాట వధువు వధువుని అవన్నీ అక్కడ పసుపు లేదు పరిమళ సుగంధ ద్రవ్యములు ఆమె రుద్ది ఏంటి పరిమళ సుగంధ ద్రవ్యం అందరు పసుపు ఉంటుందా పరిమళ సుగంధం కదండి అంటే వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళకు వాళ్ళు అన్వయించుకుంటారు ఎస్ దిస్ ఇస్ ట్రూ అంటారు ఔ్ హస్ ఇట్ ట్రూ అవు కదా మనం మా క్వశ్చన్ ఎంతగా అన్యాచారాలు ప్రభా వాక్కుతో ఇది పోల్చుకుంటే సరికాదు కదా వాటిని మనము వదిలేయాలి కదా మాట కదా దేవుడి మాట అంత కచ్చితంగా ఉంటుంది అన్నమాట శాస్త్రుల విషయంలో జాగ్రత్త దీర్ఘ ప్రార్థన చేస్తారు ఆ వందనాలు కోరుకుంటారు అందరు చేత గొప్పగా ఎంచబడతారు అందరూ ఈ ఏమంటున్నారు అక్కడ వారు నిలుచు నిలుపు టంగీలు ధరించుకొని ఉందరు తిరుగుతురు సంత వీధులలో వందనములు సమాజ మందిరంలో అగ్రపీఠములు విందులలో అగ్రస్థానములు కోరదు అన్నిటిలో ప్రైమ్ ఇంపార్టెన్స్ కోరుతున్నారు ప్రైమ్ ప్లేస్ ఉన్నతమైన స్థానం కావాలంట వాళ్ళకి అన్ని విషయాలు కొంత వీధుల్లో కానీ గుళ్ళో కానీ ఇంకెక్కడ సంఘంలో గానీ సంఘంలో నువ్వు సంఘం మెంబర్వా కదా చాలాసార్లు క్వశ్చన్ వస్తుంది వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరి ఎక్కువగా కేర్ఫుల్ గా ఉండాలి కదా వాళ్ళు మోడల్స్ ఆఫ్ క్రైస్ట్ ప్రభువుకు వాళ్ళు నమూనాలుగా ఉండాలి అక్కడ సంఘ పెద్దలు కదా మనకు ఆ దేవుడు పన్నెండు మంది శిష్యులని అభిషేకించినప్పుడు ఒక డెబ్బై మందిని పరిచారం చేయటానికి ఎన్నుకుంటాడు వారు ఎలా ఉండాలంట మోడల్స్ కదా ప్రభుకు మాదిరిగా ఉండాలా అందులో స్టేఫెన్ ఒకడు ఎంత మాదిరి చూపించినాను చచ్చిపోయే వారికి కూడా సాక్ష్యంను వీడలేదు సాక్ష్యం వీడలేదు దర్శనమును వీడలేదు కాబట్టి మన మాటల్లో ప్రభు దర్శనంను చూపించాలి ప్రభు కార్యం చేస్తున్నప్పుడు మన సొంత మాటలు కాదు వాక్య రీతిగా మాట్లాడదాం వాక్య రీతిగా కాబట్టి శాస్త్రాల గురించి పరిశీలించాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి విధర పట్ల వీళ్ళు భయంకరంగా బిహేవ్ చేస్తారు ఆస్తులు లాక్కుంటారు వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటారు వందనాలు కోరతాలంట విందులలో అగ్రపీఠం కావాలంట ఫస్ట్ ప్లేస్ ఇందా డైనింగ్ టేబుల్ కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభు మాటలను జ్ఞాపం చేసుకోవాలి ఏంటంట నువ్వు ఆయనకు లోబడి ఉండండి విధేత చూపించండి అప్పుడే ఆయన మీ యొద్దకు వచ్చిన మీ యొద్దకు వచ్చిన అహంకార పూరితమైన మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే మన మాటలు ప్రభు మాటలుగా ఉండాలి ప్రభు మాటలుగా ఉండాలి ఇంకొక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం ఫెబ్రీలు పత్రిక నాలుగవ అధ్యాయము మనకందరి తెలిసింది ఇది ఎప్పుడు వింటూ ఉంటాం కూడా మన వర్షిప్ లో మన కళ్ళం బైబిల్ ప్రొఫెసీ మినిస్ట్రీస్ లో చాలా సార్లు చాలా మంది స్పీకర్స్ ఈ విషయంగా మాట్లాడిండ్రంట ఏంట మాటలు హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఏ దేవుని వాక్కు దేనితో పోల్చింద్రు ఖడ్గము కదా తెలుసు కదా మనకందరికి నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినం వీలైతే పదమూడు కూడా చూసుకుందాము నాలుగు పన్నెండు పదమూడు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకును దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను చోధించుచున్నది మరియు పదమూడవ వచ్చిన మరియు చూడండి అక్కడ ఆ మాట ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు అన దృష్టికి కనబడని సృష్టం మనం ఎవరము క్రియేషన్ సృష్టము సృష్టికర్తకు హక్కు ఉంది తన సృష్టము కదా క్రియేటర్ హ్యాస్ అథారిటీ ఓవర్ హిస్ క్రియేషన్ మనం ఆయన చేతి సృష్టము కాబట్టి మనలో ఏం జరుగుతుందో అని తెలియకుండా ఆ మాట నేను చెప్తున్నా చూడండి అక్కడ పదమూడ వచనంలో మరియు ఆయన దృష్టి కనబడిన సృష్టం ఏదీ లేదు మనం ఎవరికి ఆ లెక్క ఒప్పజెప్ప ఒప్ప చెప్పేవలసి ఉన్నదో ఆ దేవుని కళ్లకు కన్నులకు సమస్తమును మరుగులేకతేటగా కనబడుచు ప్రాణాత్మలను విభజించినంత మట్టుగా దూరుచు శరీరంలోనికి ప్రవేశించి ప్రతిదీ తెలుసుకున్న దేవుడు నీ హృదయమును ని ఆలోచన హృదయం ఎక్కడ ఉందంటే గుండె అని చూపిస్తాం మనం కదండి హృదయం అంటే గుండె అంటాం గుండె కాదు గుండె అది పని అది అవయవము మన ఆలోచన తలంపులను అది దేవుడు తెలుసుకుంటున్నారు నువ్వు చెప్పక ముందే ఆయన మాట ఎలాంటిదంట రెండు అంచులు గల ఖర్గం అంటే డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ కదా స్వాడ్ రెండు అంచులు రెండు వైపుల పదులు ఉంది అది చెప్పేవాడికి కోస్తుంది కొట్టే కొట్టేవాడికి కూడా కొట్టించుకునే వాడికి కూడా కోసేస్తారు సైజ్ ఆ వెపన్ పనితనం అది ఎవరంట దేవుని వాక్కు ఆయన మాట చదండి ఆ మాటని జాగ్రత్తగా ఆలకించడానికి మనము సిద్ధపడదాం ఎందుకంట ఈయన కార్యములను జరిగించటానికి మనకు హెబ్రి పత్రిక పదమూడవ వచనం అధ్యాయము ఆరో వచనంలో ఇంకొక మాట ఉంది అక్కడే పక్కనే హెబ్రిలు పదమూడు ఆరు పదమూడవ వచ్చిన అధ్యాయము ఆరవ వచ్చిన నిన్ను ఏ మాత్రంను విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అను ఆయన ఏ చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు ప్రభు మాట ఏంటి నేను ఏ మాత్రంను విడువను నేను ఎడబాయను విడువను ఎడబాయను పదమూడవ అధ్యాయము డోంట్ స్పీక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి మాట్లాడదు సందర్భాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకోవద్దు ఎందుకంటే ఆ సందర్భము ఆవిరి వంటిది అంతలో వచ్చి అంతలో పోయే సమస్యలు మనిషి జీవితం లాగానే సమస్యలు కూడా వస్తుంటాయి పోతుంటాయి ఉడగల్లాగా వస్తుంటాయి పాప్ అయిపోతుంటాయి కాబట్టి డోంట్ స్పీక్ టు దేసి ఆన్ ద బేస్ ఆఫ్ సిచ్యువేషన్ రాథ స్పీక్ ఇన్ అగ్రిమెంట్ విత్ గాడ్ దేవునితో సమానంగా దేవుడి సహాయంతో సమాంతరంగా దేవుడి మాటలు మాట్లాడాలి దేవుడికి వ్యతిరేకత కాకుండా సమాంతరంగా దేవుడి మాటలు మాట్లాడాలి నువ్వు ఏంటి మాట్లాడుతున్నది వాక్యంతో మ్యాచ్ కావాలి లేదు అంటే నువ్వు మాట్లాడేది వ్యతిరేకత దేవుడికి వ్యతిరేకత సో నీ మాటని జాగ్రత్తగా పలుచుకోవాలి ఎందుకంట ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాడు అదండి జరి లైట్ అంటే లైట్ వచ్చేసింది రెడ్డవి డార్క్నెస్ అన్నాడా ఫస్ట్ దేవుడు రెడ్ ఎయిట్ అన్నాడు ఏది అన్నాడు అదే వచ్చింది అది వచ్చిన తర్వాతనే చీకటిని పారద్రోలింది జ్ఞాపకం చేసుకుందాం నీ జీవితంలో వెలుగు వస్తే చీకటిని పారద్రోల ఇంకా చీకటి ఉంది అంటే నువ్వు ఇంకా మాట వినలేదు ఇంకా చీకటి ఉంది అంటే నువ్వు ఆ మాటకు విధేత చూపలేదని అర్థం దేవుడు నీ జీవితాన్ని ఎంతగానో మార్చిండు కదా నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటే నిన్న ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చింది దేవుడు నిరాకారంగాను ఆకారం లేకుండా ఉన్న నీకు ఒక ఆకారం నిచ్చిండు కదా వివాహం చేసిండు భార్యనిచ్చిండు భర్తనిచ్చిండు బిడ్డలనిచ్చిండు ఒక కుటుంబం కట్టిండు పడిపోయిన వాడిని ఉద్ధరించేవాడు కదా ఆయన మాత చేత నిలబెట్టిండు మనల్ని కాబట్టి నిరాకారంగా ఉన్న మన జీవితాల్లో ఆకారం తీసుకొచ్చిన జీవుడికి కృతజ్ఞత ఆసక్తి చెల్లించడం మన బాధ్యత కదా మన బాధ్యత కృతజ్ఞతాసులు ప్రతిక్షణం అను క్షణం కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఆయన నామంలకు మహిమకరంగా జీవించాలనేది ఆయనకు ఇష్టము ఎందుకంటే మనల్ని ఇష్టపూర్వకంగా నిర్మించిండు స్వహస్తాలతో నిర్మించిండు తనలో నుండి ఊపిరిని పీల్చుకు ఊపిరిని ఇచ్చిండు అంటే మనలో ఉన్న ఆయన ఊపిరి కోసం అయినా మనకేమైనా చేస్తారు ఎందుకంటే మన ఆయన వస్తువు ఆయన యొక్క గుణ లక్షణం మనలో ఉంది ఊపిరి పరిశుద్ధాత్మ మనలో ఉంది అందుకే మనం ఆయన సొత్తు ఆయన మాట్లాడుతున్నప్పుడు మాటలకు ఇదైతే చూపిద్దాం ఇంకా సరి చేసుకుందాం మనలో మనము ఎన్ని ఇంకా లోపాలు ఉన్నా కూడా మాట చేత సరి చేసుకోవాలా ఎందుకంటే మాట చేత మాట్లాడేవాడు నిజమైన వాడు నిజమైన దేవుడు నిర్భయంగా ఉండండి మెలకువగా ఉండండి భయపడకండి ఎన్నో అష్యూరెన్సెస్ దేవుడు ఇన్ని అస్యూరెన్సెస్ మనం మనసులో కూడా ఏమో మన బిడ్డలకు మనం ఇవ్వలేము మన భర్తకు మన భార్యకి మనం ఇవ్వలేము కదా ఆ అసూరెన్స్ ఎవరు ఇవ్వాలా దేవుడే ఇవ్వాలా ఎందుకంటే ఆయన మాటనే నిజమైనది జీవము కలిగినది శక్తి కలిగినది శక్తి కలిగినది కాబట్టి మన జీవితాల్లో ఉండేదన్ని కూడా అన్నీ కూడా దేవుడు ముందుగానే తన ప్రణాళికలో నెరవేర్చిండు ఆల్రెడీ మనం గ్రంథంలో ఎన్నోసార్లు వాక్యంలో చూసుకున్నాం కదా ప్రణాళికలో ఎప్పుడో నెరవేర్చేసింది దేవుడు ఇప్పుడు అవి పరలోకంలో జరిగినవి ఇప్పుడు భూమి జరుగుతున్నాయి అంటే Already what has been done is now getting done on this earth. If we get into the earth, we start the world. This will check the earth's moon world. We do that first match in the world. We start the earth's moon. Let's練習 through a lot of vision. Tell yourself yourself. Tell yourself yourself yourself. Tell yourself yourself yourself. చాలా విషయాలు నా లోపాలు నాకు తెలుస్తున్నాయి కదా సరి చేసుకుంటున్నా ప్రభా కల్మషం లేకుండా ఉండడానికి నాకు సహాయం ఎందుకంటే నీ మాటల్లో నిజం ఉంది జీవం ఉంది శక్తి ఉంది కాబట్టి ఎవరిథింగ్ ఇన్ లైఫ్ హాస్ బీన్ ప్రోగ్రామ్డ్ ప్రణాళిక చొప్పుననే జరుగుతున్నాయి అన్నీ కూడా అది గుర్తు మనం ఉన్న పాటన అకాలంగా మనకి ఏది సంభవిస్తలేదు ఏది జరిగినా అది ఆల్రెడీ ఆయన మనుగడలో నీ గ్రంథంలో లిఖించబడినని మనం పాట పాడుకుంటాం కదా నా మనవులు ముందే నీ గ్రంథంలో ఉండే నా మనుగడ ముందే నీ గ్రంథంలో ఉండే నా మనుగడ నా లైఫ్ సర్వైవల్ స్ట్రగుల్ అంతా నీ గ్రంథంలో రాసిపెట్టి ఉన్నావు కదా పరపా నీ మాట చెప్పలే జరుగుడు కాక ఇప్పుడు ఏంటి నీ మాట ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయింది నా లైఫ్ ఏంటో మనం కంప్యూటర్ మొదలు కూర్చుంటే ఆల్రెడీ కొన్ని గేమ్స్ చూస్తుంటాం కదా ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ కదా జస్ట్ నువ్వు స్విచ్ ఆన్ చేస్తుంటే అవి ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటాయి అదే విధంగా ప్రోగ్రామ్ అయిపోయినాయి మన పరిస్థితులు పర్ ప్రోగ్రామ్ అయిపోయినాయి మన సమస్యలు ప్రోగ్రామ్ అయిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ని చిత్తం జరుగును గాక నీ ప్రణాళిక నా నీ మనుగడ నా మనుగడ నీ గ్రంథంలో లిఖించబడింది కాబట్టి నీ ప్రణాళిక నా జీతంలో మాట మాత్రం సెలవిస్తే చాలు బ్రహ్మ ఒక మాట అడుగుదాం నీ మాట మాత్రం నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా పాట కూడా వాడుకుంటాం కదా మనస్ఫూర్తిగా వాడండి ఆ పాట ఎంత బాగుంటుందో నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా మాట చాలయ్యా ఈ మాట చాలు ప్రభా ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ హ్యాస్ బీన్ ప్రోగ్రామ్ బై గాడ్ రెస్పాండ్ టు వర్డ్స్ టు రెస్పాండ్ టు వర్డ్స్ బికాస్ దాస్ లైఫ్ అండ్ ఎనర్జీ ప్రతిదీ మన జీవితంలో ఆయన సంకల్పం నెరవేరుతుంది కాబట్టి ఆయన మాటకు లోబడి ఉందాము ఆయన మాట నెరవేర్చే వరకు ఎదురు చూసి ప్రార్థనలో ఓపికతో కనిపెట్టుకుని ఉందాం దేవుడి చిన్న వాక్యం ీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకున్నా పర్శుడవు మహాగనుడవు సర్వశక్తివంతుడవు మాట చేత ప్రభ భూమిని స్థాపించిన దేవుడవు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా మా జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి ప్రభా మా బిడ్డల జీవితంలో మా కుటుంబ జీవితంలో మా సంఘ జీవితంలో మా సేవా జీవితంలో కార్యములు జరగాలంటే నువ్వు మాత్రం మాట్లాడాలని అనుదినము నీ యొక్క నేను కనిపెట్టుకున్నట్టు మాకు నిరీక్షణను దయచేయండి ఈ వాక్య ద్వారా బలబడుటకు ప్రతి ఒక్క బిడ్డుకు సహాయం చేయండి పశుద్ధాత్మ దేవుడా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభలతని కనులను మనోనేతలను వెలిగించండి వాక్య ద్వారా మీ యొక్క మహిమ కలిగినట్లు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఎస్ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం ఎవరు చేస్తారు మీరు బ్లెస్ ఇవన్న ఓకే సార్ మన ప్రొఫైల్ ఎక్కువ సమాధానం నడిపించి మనకి అందరికీ ఏపీ కేంద్రున్న ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ ఈ ఆరాధనలు ఎవరైతే పాల్గొనోటి పిలిపి నిత్యం ఆరాధన యూట్యూబ్ ఛానల్ ప్రపంచం అనుకుంటున్న ప్రతి కుటుంబాలందరికీ సదాకాలం తోడైండునుక ఆ మెయిన్ సిస్టర్ డ్రెజర్ అందరికి ప్రేజురాల్ సిస్టర్